మాట మీది వర్తు ఆ వాకు చేత కానీ శరీరము చేత కాని మనసు చేత కాని ఆ రాముని యొక్క వాక్యములకు అన్యధానీలు చెరుతుని మాట ధ్యమైనట్లయితే ఏ రవిచంద్ర దిగ్వాయురాత్రి సంధ్యా నభములు సర్వభూతము రవి సూర్యుడు చంద్రుడు వాయు వాయుదేవుడు నువ్వు స్త్రీ ఆ భూమి సంధ్యా ఉభయ సంఖ్య నభము సర్వభూ సగల దిగ్పాలకు సత్యరితము సర్వముని రింగియుడుల సత్యమైన సమణ హేతువులోకైక సాక్షి అయిన చిత్రభాను నన్ను రక్షించుగా కన్నా సమస్తమైన దేవతలు నాకు సత్యరిద్రములు జరిగినట్లయితే మైన య్ఞములకు మూలభూతుడు చిత్రభాలున్నారే అగ్రిత్రుడు నన్ను రచిను అనేటు అగ్నిహోత్రుడున్నారే మండుతూనాట భూమి ఆకాశములకు సరిపోయి మండుతూనాట బగ భగ మండుతూ ఉన్నాడట ఆ అగ్నిహోత్రులకు ఇప్పుడు ఆనందం కలిగిందట ఏమిటి అంటే అనేక వస్తువులన్నీ కూడా అగ్నిహోత్రం అంటే పచనం చేస్తారు దుష్ట వస్తువులకి మాంసం దగ్గర నుండి చేపల దగ్గర నుండి అగ్నిహోత్రుల దాకా కాల్చేది అన్ని అందులోనే పడేస్తారు అని ఈ మంగళముడి అంటుకుంటూ అగ్నిహోత్రులకు అనేక వస్తువులు యావత్తు కూడా దహనం చేశారు కారణం చేత మాలిన్యం వంటి ఉండదట ఈ మహాదేవి ఇప్పుడు ఈమె యొక్క ఆ పవిత్ర ఆ సైన్ పాత్ర స్పరిశ చేత నేను పవిత్రుడు అవుతాను కదా అని సప్త చెక్కులు తెలుసుకుంటూ నాట అగ్రహోత్రుడు గత ప్రదక్షిణ చేసినట అగ్రహోత్రుడు ఒకసారిగా భావాలు చూసింది అగ్నిసిగులోని తింబడి దచ్చిన శోకమున గరుగని భయం తెలుసారు ఈ అగ్నిహోత్రములో చూసినటువంటి మహాదేవిని చూచి హుతాహులు ప్రవేశించినట్టు యమనీత హతాముల కరటి జలించె మూడు లోకములు కూడా చలించిపోయ్యా మహాదేవి అగ్నిహోత్రమునందు చూసిన కారణం చేత గలంగా సాహసమున నగ్గుబడిన జన జగన్మోహన విగ్రహ प्रकार महादेव दूची राक्ष आभीषणाथु सुग्रीव लक्ष्मणाथुरी ఒక్కసారి కూడా ఎలా పడును అగ్రహోత్రము రందు వేస్తూ ఉంటే ఎలా పడును ఆ ప్రకారంగా అగ్రహోత్రము రందు దూకిన మహాదేవిని చూచి అక్కడ ఉన్న స్త్రీలంతా ఒక్కసారి వచ్చినారు నాక లోకముల నుండి నిరయములు పడ్డ దేవతాతరుని మార్చి ఆ పైన సర్గలోకముల నుండి నరక లోకము అన్నటువంటి పాపని దేవతా ఏమనే చట్టుడా ఎందుబడిన ఆ పరమ సాధ్య సూచించినప్పుడు సురులు మునులు మహాసాధ్య జగన్మాత ఏతం చూచి మునులు దేవతలు అంతా ఒకసారి శోకించినారు కారుని రాముడు ఇటువంటి ఘోర గురించి మీరందరికీ దుఃఖం కలిగే కార్యమును నేనే చేసినాను కదా ఆయని పంపించిపోయి నేత్రములు మూసి నిలబడిపోయినాడు ఆ స్పృహ దక్కిపోయినట్లుగా రాజరాధగు యక్షరాదోన్నారట గగనుండి ఆమె అగ్నిహోత్రంలో ఎప్పుడైతే దుకిందో ఆ దేవతా బృందావరణ ఉన్నదా బలబర బలబెల బలబెలే అడుగుతూ ఉన్నారట ఆ రాజరాజగు యక్షరా దేవేంద్రుడుపుడైనడు మూడు కన్నుల కల భూతనాథుడు ఆ మూడు నేత్రములు కలిగిన సాంబమూర్తిని విధించనుడు సమస్తలోకము సృష్టించుతున్న బ్రహ్మ ంచి సముస్త నంజలి సహితుండయన రాఘముని దూచకేయాలం భుజములెట్టి ఉంటే దేవతలకందరికీ కూడా అంజలి గీలించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నట్ట రామచంద్ర స్వామి అన్ని సమయంలో అనేక భూషణముల చేత కీలింపబడిన చేతులు దేవతలంతా ఏమంటారు రా రామ భద్రీవు త్రైలోక్య కర్తవో రామా మూడు లోకములు కర్తవయ్యా నీవు జ్ఞానవిధులలో అనసరులవి ఆ జ్ఞానము తెలిసిన వారిలో గొప్పవారు నీవు నిన్ను నీవు తెలియ నేడలో ప్రజలు సీతనే నిన్ను నీవు తెలుసుకోలేక ఆ గృహోత్సవం ముందు పడుతున్న సీతలు వారి స ఏమయ్యా నీవు సమర్థమైన లోకములకు కర్తవు నీవు మొదటి కర్తవుడవు పూర్వకల్పములందు సాధ్యలయందు పంచమ సాధ్యుడవు పూర్వకల్పములందు సాధ్యలయందు ఐదవ సాధ్యుడు నీవు ఆ రుద్రులయ రుద్రులయందు అష్టమరుడము స్వయం ప్రభుడము ఈ ఎంత నీవే ప్రకాశించేవాడవు వాసేవుడము ఆ లోకములన్నీ వ్యాపించిన తనపు నీకు గంధం నీకు అశ్రీ దేవతలు చెవులు సంగులు ఎందులు కర్ణులు సూర్యచంద్రును పాదాములు భూమి నీకు పాదములయ్యా నీకు స్వర్గలోకములు శరస్సు సృష్టికి అత్యంతముల ఎందు దృశ్యమాన వైస్తూ నీవు సృష్టి కాలముల ఎందు ఈ సమస్తమైన లోకములకు మొదట నీది మధ్య నీది అంత మనందు నీవే గోచరిస్తూ ఉంటావు మహానుభావ ప్రాకృతంబరైన పురుషుని భంగి పుణ్యశీలయ గుజానకునుపేక్ష చేసడేలా మహాపురుష సామాన్య స్త్రీని కదా ఉపేక్షించినట్టుగా ఆ జగదీశ్వరినిలా ఉపేక్షించి అగ్నుడుకించినవేమయ్యా అది పలికిన సర్వలోకలు ఉండైన విభూతన అని ఆ దేవతలు అంతా గగ్గోలుగా చూస్తూ ఉన్నారట వచ్చిన వారంతా ఒకడు కాదు కదా ఆ మహాము మహాపురుషులు అలా వచ్చే చెబుతూ అంటే అందరూ చూస్తూ ఎలా వినపడేది ఎట్లా అది ఎవరికి వాడి స్తోత్రం చేస్తూ ఉన్నారు కూడా బ్రహ్మదేవుల చేత తన విషయం ఏమిటో చెప్పండి సమస్త వైరజనులకు చెప్పండి అంటారేట వాడికి అందరూ దర్శంప చేయించు ఎవరే తన యొక్క దేవతలకు స్వామి ఏంటి అది ఇలాంటారు నేను మనుష్యుండని దశరథ చక్రవర్తి కుమారుండమి మురు కంటే పెద్దవాడిని నేను అనుకుంటున్నాను అంది ఆ మీరు స్తోత్రం చేయటం ఉన్నది ఈ ఊేవుడు స్వత్రం చేస్తూ ఉన్నారు సాత్తులు ఉంటూ అది ఏమిటో చెప్పవలసింది అన్నాడట ఆయన పల్లి జిన్న వాగ్వై వినిపించను అంటే దేవతల చిన్న చిట్టి ఆ చుతుర్ముఖము అయ్యే నాలుగు ముఖములు కలిగిన వాడు గనుక ఆ వాగ్వై ఆవతో బ్రహ్మదేవుడు నాలుగు ముఖములతో నాలుగు వేదములు పారాయణ చేస్తూ ఉంటాడీ రోజు ఆ అటువంటి మహాకృష్ణుడు చెప్పడానికి ఆరంభించాడటో రాయడో అంటూనాట నారాయణ అంటే ఏంటి అర్థమంటే నారములంటే ఉదకములు ఉదకములే స్థానంగా గలవాడు నారాయణుడు అని అంటే ప్రళయకాలములందు ఏముంటాయి ఏముండవు వీరేమంటుంది ఈ యొక్క ఈ లోకములన్నీ నశించిపోతాయి నీటితో కలిసిపోతాయి అతి సమయంలో ఆ నీటి ఎందుకు మీద పడుకుని ఉంది నీ యొక్క నాకు సృష్టించేవాడు కనుక నారములంటే ఉదకములు కనుక స్థానం కాగలవాడు కనుక నారాయణ నారములంటే జీవులను కూడా ఈ సమస్తమైనటువంటి యొక్క జీవులకు అంతయ్యామిడి నీవు రక్షించేవాడివి కనుక నారాయణుడు అంటారు అది కాక ఈ నారములన్నిటి నేను గర్భగోళములు ఉంచుకుంటాం సనికాసమాస నారదుల వారు నారదు నారదులు చూచ శ్రీకృష్ణస్వామి వారు ఓ నారద యుగ అంతకాల ప్రతి సంహృతత్వ జగన్ దేశం సనికాసమాసత ఈ బ్రహ్మాండములన్నీ పోయినప్పుడు నశించినప్పుడు ఇవన్నీ నా గర్భగోణాలుంటాయి అక్కడ నా ఇక్కడ అలాగే అడి పెడతాడు ఇవన్నీ అక్కడ అట్టి ఈ జీవుల్ని నలు కానీ ఎలా ఉంటాయి సరికాసమాసత ఇక్కడ ఎలా ఉంటాయి అక్కడ అలాగే ఉంటాయి అలాగే అర్పకూడదు దానికి కూడా సంబంధం లేదు అమెరికా ఎక్కడ ఉంది ఐరోపా ఎక్కడ ఉంది ఈ భారత భారతదేశం ఇంత విశాలంగా ఉంది ఏది మనం ఒక్క దేశాలు ఇలాంటి అనేక బ్రహ్మాండం ఇవన్నీ సరికాసమాసత అన్న బా విశాలంగా కానీ మనము మముస్త ఓ అంత కడుపునది పెద్ద నిన్ను చూసిన ఇప్పుడు నిన్ను చూసినప్పుడు కలిగే సంతోషం ఉందే ఇది పచ్చటం లేదేమైనా కడుపులో ఇది మాత్రం పంచటం లేదే కానీ ఇది పర్షతే అలాగే ఈ సమస్తమైనటువంటి యొక్క జీవులన్నీ కూడా అక్కడ సరోంలో ఒకటోక నారాయణు అంటారు అది కాక అవతార కారములేందు నరూపాన్ని ధరించి ఈ నర శరీరాన్ని ధరించి అప్పుడప్పుడు ధర్మ సంస్థాపన వెళ్ళిపోతూ ఉంటాడు కనుక నారాయణ అటువంటి నారాయణమయ్యాతి నారాయణమయ్య నీవు చక్రధరుడవు చక్ర సుదర్శనధరుడవు విభుడవు దైత్య హీవు విభుడము దైత్యులందరినీ సంవరించేవాడు అప్రమే ఉండవు చేత తెలుసుకు సాధ్యంగానివాడు ప్రకాశం ప్రకాశించేవాడవు అత్తముండవుల్లో ఉత్తముడవు భూతమయ్య కాల అత్తముండవు భూతము భూత భవి మూడు కాలముల ఎందుకు నీ స్వరూపంగా ఉండేవాడవు నాతుడవుతుండవుడు ఉండేవాడవు అది మధ్యాంత శూన్యుడవు అది మధ్యాంతము లేని వాడవు పరమాత్మ పరమాత్మయ్యాబ్రహ్మవు పరబ్రహ్మమువాడవు సోతుండవుణ ప్రధానుడవు జ్ఞానములకు నీవేం పురుషోత్తముడవు శ్రేష్ఠుడూ కోదండ కోరు మహాపురుషుడవు అఖిల విషయ ఇంద్రియ సమస్తమైన ఏ విషయములకు ఇంద్రియములకు నాథుడయ్యా నీవు చతుర్భుజ ఉండవు నాలుగు భీములు సహించిన నీ నామములవు నీ రూపములు ఇంతని చెప్పి చెప్పడానికి వీరు కాదు సర్వలోకైక దీపకుడముకము ప్రకాశం పదిన సేవాడవుల పైకి లేవబడ్డ మహాపురుషుడవు భావనాతీత మూర్తి వివకావే అతీతమైన భావనకు అతీతమైన మూర్తివి లోముల్రభుడు నీవేనందరుడ కావే ఆనందములవి బులభుడు నీవేతుడవు వ్యాపకుడవు సువాదితేడవు ఆ సమర్థమైన జాయా లోకములన్నీ వ్యాపించినవాడు నీవే దేవత వంజడవు నీవే విద్యామయ నంద కక్ష కర్గధరుడవు ంతియు కాంతిగలవాడు ఆ దుడవు శాస్తూ ఉండేవాడు శవమును సమర్థమే చిన్నీవేషత్ ఓంకారీవకావే సత్యము ఓంకారము వషత్కారము సమస్త So we're going to be at the roof. ఇవన్నీ ఉద్భవించే స్థలము నీవేదరుడవు ఆ మధువనే రాజు సంహరించిన వాడువు వామలుడవు నీవుడు ఇంద్రియములతో ఇంద్ర సమస్తమైన ఇంద్రియముల చేత పరిచయించేవాడు మహేంద్రుడవు ఆ మహేంద్రుడు నీవు అసల లోకేశుడ సమస్తమైన లోకములకు ప్రభుడవు జనాలు జనంసలేదు లేనివి లేని వాటవు నీవే కమల నాగుండవో నాడు ఎందుకలవాడు వాడంతకారి యుద్ధమునందు అంత ప్రాణులకన్నిటికీ కూడా ఫలము ఇచ్చే దాతము నీవే ఇష్టమయుడీవకా మహర్షులు నిన్ను విశ్వసే సమర్థమైన దేవతలంతా నిన్ను ఏమంటూ ఉన్నారంటే విశ్వశ్రేను అంటారు జగత్తు యావత్తు వ్యాపించిన వాడవని మని సేనానివని చూతారు ఆశ్రయం పలికిన వస్తుంటారు కొంతమంది సమర్థమైన మా కోటి వారికి అందరికీ కర్తవని ప్రకాశించే వాడవని బాధాభించు ముక్తులకు కర్త స్థానం ఎల్లప్పుడూ ఆరాధించుకున్న ముక్తులు ఉన్నారే మోక్షములు కోరిన వారికి పద్ధతి సృష్టికి మునుక అంతమునందు సమస్తమైన జీవులు లోపల కథ కోడముందు ధరించి మహాపురుషడవని సత్యం మరియు ప్రభవ నిధనయులు లేని వాడవని సాధ్యం కాని వాడవని బ్రహ్మాదులని నిజ రూపం పెరుండవలి బ్రహ్మరుద్రాలని యొక్క విభూతింది సర్వభూతంబులెందునో బ్రాహ్మణుల ఎందునో దిక్కుల ఎందునో గగనం భౌతమలెందు ఈ భూమి ఆకాశంలో మంచి గోళములుందు పర్వతమ్ములవందునియామున గోచరియాగా గోచరించేవాడవని సహస్ర శేరుషున్నవ నేను సహస్ర నేత్రున్నీను సహస్ర నేత్రుడవని కొనియాడులా కొనియాడుతున్నారయలోక నాయక లోకము ందుని గర్భగోడ మరలా సృష్టి అవుతూ ఉంటవి కోపగ్ని కోపం అగ్నిహోత్రుడు వరకు మేమంతా కరుణాలు గతి చేయగా ఈ భూమి అంటే ఈ రూపంతో వచ్చినారయ్యా మీరు రావుడు నేను హు అదములో నమసరించిన పనిదీని హరుషమతవే కనుక నా కూడా సత్యనాడు వచ్చిన ప్రయోజనము తీరిపోయి మా కన్ను ఆనందం కలిగింది రాజనత ఇంక శేష కాయములు తీర్చి తలకి స్వస్థానమునకు ఎంతే సరీ తీర్చి దేవరవారు వారు స్వత్నానికి పని చేయవలసింది నీ నిము తేజము నీ వీయము నీ యశమ్ము నీ దర్శనముల్ దేవుని గుర్తి ఏ గావించిన సవ అమోహకరమై నిన్ను వచ్చి ఇప్పుడు నేను చెప్పినా నే స్తోత్రము ఇది అమోఘకరము సమస్తమైన పుణ్యములకు ఆస్పదము సమస్తమైన కోరికలను ఇచ్చేందు సరిపెడు వారల సంచు నమోహులైందు ఎవరైతే సదా భగించుతున్నారు అంటే వారు లోకములు ఎందుకృప్తులై మహాపురుషులై ప్రవర్తించి కోరికలను పొందగలరు అది చతుర్భుజని మృతద్విజ పురాట పురుషోత్తము భరించున జనుల భయ జగంగుల కోర్కులు ఎరుగురంగా అదిని చతుర్భుజని మహాపురుడు సుమాని భరించినటువంటి వారు ఈ లోకమునందు సమస్త సుఖమును అనుభవించి ఆ నిత్య పది వెళ్ళిపోతారు సుమాతిమము అతి గుతనము గుాసము గురులము లేదు సత్యమతీ అతి గుతనము మొట్టమదు సుమా ఈ రామాయణము చాలా పురాతనమైనది ఋషి దీనిని ఎవరు సదాడతారు అటువంటి వారికి పాపముళ్లేవులం భూముకొని ఆడిన నమ్మహాత్ని వచ్చిన బ్రహ్మది ఎవడు చెబుతూ ఉన్నాడు ఏకథాటిగా చెబుతూ ఉన్నాడు ఆ విభావ సున్ను శీమునగొంది ప్రదేశ కాలం ఆ బ్రహ్మదేవుని యొక్క ఉపన్యాసం జరుగుతూ ఉన్నదాంతూరు తెలిసి వింటూ ఉన్నారు సామాన్య మానవుడు అది కదా మీదంతామార్ మహాత్మనికోసం ఆయనకి పైకి వస్తూ ఉన్నాడు గారి ఒళ్ళంతా అంటేగా ఎక్కడ వెళ్తే ఎక్కడ మెడిపోతాయి మండుతూ ఉన్నదా సెగరు ఆ రాత్రుడి దగ్గరికి వచ్చాడట మనస్సులనే ఎప్పుడు మాసండి రామ రామ రామాయని నీ ఎందు తప్ప ఇతరము కూడా ఇతరము మనస్సులో కించిత్తు కూడా చేస్తారు అటువంటి యొక్క పుణ్య సాధి మహాపతి వ్రత సుశీల అటువంటినే నిన్ను దూరగతం చేశ తీసుకొచ్చాడు జనస్థానము నుండి అని ఆదిచ్చాడు అగ్నిహోత్రాన్ని అలా మూటగడ్డారు ఆది కంపించి తీసుకొని వచ్చి అశోకవర్ణం అంతే కదా పావుకో ఏమి చేయలేదు వాడు ఈమె మనస్సుని ఎప్పుడు ఎన్నప్పుడు నీ విలయించోషము లేదు పై గ్రహించవా అన్నదట రాత్ర చరిత్రులుగా స్వామి నాకు తెలియక కాదు ఈ పోత చరిత్ర మహాపతి వ్రతాన్ని తెలుసు తెలుసు కాని ఈ లోపులంతా ఆకాకులు వంటి పది మాసములు పదకొండు మాసములు ఇతరుల ఇంట్లో ఉన్నటువంటి యొక్క భార్యలు ఏ ఊరిని ఎంత స్త్రీలోలుడు రాముడని దూషిస్తారని ఉద్దేశించేత నేను చేశాను కాని యథార్థంగా నా మనస్సు కాదయా ఆమె పవిత్ర చరిత్ర నాకు తెలుసు తెలుసా తెలుసు స్వామిలోచనం మన ప్రతిగ్రహించి పలికినా వాక్యం చేత గ్రహించాను మహాపవిత్ర చరిత్రకులుగా నాకు తెలుసు తెలియపాలేదు అదో ఇప్పుడు దేవరవారు ఇచ్చారు కనుక సమస్తమైన లోకములని చూస్తూ ఉండగా తీసుకుని ఇచ్చారు కనుక గ్రహించానన్నాడటం రోహిణి సైతుండీ పంకుమను నలనే రాదేవి ప్రకరేము ఆ సుగ్రీల ఆ అంగత జాంబవరాజు వానరులంతా కూర్చున్నారట మాత్రమై ఉండవు పైకి లేచింది విధానం గగనానికి లేచింది సమయంలో ఆ సీతామహాదేదేవితో అంటాడట రామచంద్ర స్వామి కైలాస శిఖరీకంటే రాబోడు తెచ్చాల్సి ఒక మనము నుండు పెట్టినాడే కానీ ఎప్పుడు పట్టణం చూడలేదు కనుక ఇప్పుడు గోచరిస్తూ ఉన్నది విశ్వకర్ చేత నిర్మాణమై త్రికూట శిఖరము నుండి ఉన్న लंकने वतू चोड़वलोवास युद्ध भूमि भूमि अनेक रक्त रक्तम चेत आंसम चेत महाभयंकर गोचरी రావణుడు అప్పుడుగా గర్వమా బ్రహ్మదేవుని గుర్తి తపస్సు చేసి సమస్తమైన వరములు కలిసి ఇంద్రాది దేవతలు తృఢీకరించినటువంటి రావణుడు నా చేతిలో మహాబలుడైన ఘటకనుడు కుంభకనుడు దక్షడుతీ ప్రహస్తు మరిసే మనసేనా పేరు నీళ్లు చేతులు ప్రహస్సుడు దచ్చిన సలవిదీ గనకంగి లక్ష్మణ చేస్తూ ఆ ఇక్కడ లక్ష్మణుడు संरी तुम्हारा महााम सोमरा చేతలో చేతులో సచన స్థలం అంగదు చేతిలో వెకటున స్థలం చూడవలసింది సుషేను చేతిలో విద్యున్ వాళ్ళు సచ్చిన స్థలమిది చూడవలసింది మరియులను రావుడు య దేవంతక నరాంతక త్రిగులైనలంతా సలవులు చూడవలసింది సహస్ర వచ్చి నాకు నీకు వచ్చి దుఃఖించాను సరే నేను చూడవలసింది మీద సేతుంచి సమస్యకు దాని చూడు ఇక్కడ విశ్వకర్త కుమారుడు నలుడు సేతువు కట్టినాడు సముద్రం మీద నీ కొరకై కట్టించినాడు సేతులసింది అంతుగా ఉన్నదాంగుల సాటి మాతంగేగమ విధం తరంగముల చేత ఆకాశ కంగాన ఎంచుకోవడానికి పోతున్నాయమనేటట్టుగా పైకి వితృంభించే అనేక జల చరములకు ఆస్పదమైన ఆ సముద్రమును చూడవలసింది మహాజముధమీతో కంచన ఛాయల్ ఆ హనుమాన్ని కొరకు వచ్చే సమయముందు కంచనా మైనాక పైకి ఎదిగింది సముద్రంలో నుండి అది అలాగే ఉన్నది కనపడుతూ ఉన్నది సేతు నిర్మాణ మూల ప్రదేశం ముఖం చేసు సేతు బంధ మనం ప్రాహత్యం వహింతు మరియు నిత ఇది సేతు నేను కగజన కారణం చేత సేతు బంధనం అనే యొక్క మహాదేవుడు సన్నిధానం అనుగ్రహించి ఇక్కడ కర్తంతో ప్రసాదం రాక్షస వల్ల భీ విభీణ నుండి సెరడాకయ్యే ఇక్కడ రాక్ష రాక్షసులకు నాకు శరణాగతి చేసిన స్థానిది వశీలించిన శైలమితే కానీ అను మూడు వర్షాకాలం మూడు నెలలు ఉన్నా పర్వతము ఋషష్ఠ ఋషమోగము ఇదే తోడవలసిందిపోయినాడుతమో తోడవలసింది మన విని కిష్ం బుద్ధి ఎక్కడి జనకటి ప్రాసేష్ ఎందుకంటే ఆ సుగ్రీవుడి బాల్యం తీసుకుందాం సుగ్రీవుడు అయితే కౌలు చేద్దామంటే తింటారట దీంట్లో కవులు చేశారు కవులు చేసే వరకు కాపులు అభిమానములైనటువంటి ఆ కాపులు తవ్ వచ్చారట అనేక విధములైన వస్త్రములు ఆ ఫలములు తాంబులు తీసుకొచ్చారు వచ్చా సీతారాములకు సమర్పించి వారు ఈ క్యారెక్టర్ ఆ వినత ఈ క్యారెక్టర్ లేచింది గగనానికి భాగ్యం చేత వినిపోతూ ఉన్నది ఉత్తరంగా అతి సమయంలో ఒక శైలము కంటి ఋష్యము ఒక నామకమటి సరోధాతు శైలము అనేక ధాతువుల చేత నరుపులతో కూడి మేఘం మాదిరిగానున్నవి జీవులతో ఇక్కడ అగ్రసాక్ష్యంగా ఇంటి మైత్రి నెలపి వాళ్ళని సంవరించదలచింది ఇక్కడ చిత్రకాల చిత్రకాలిందలూక్యహాతృతం ప్రవహిత్వం ఉన్నది ఇక్కడ నిన్ను తలంచి ఆ వర్షాకాలం మూడు నెలలు బాధపడ్డాను నేను కోడని పద్ధతిని వదటి రాత్మభూమి వీక్షించి తిన్నే ఎక్కడే మహాపా తాపసి తపసి అయినా ఆ శపని కరగల పట్టి సుమ ఇది మతంగా రాజవర్ధన రూపుడే ఖండితాబడి ఆ యుగన బాహుడైనటువంటి స్థలమువాసభూతమైన ప్రాచీడు మనము పూర్వం వచ్చినప్పుడు జటాయు అన్యగ్రోహ వృక్షం మీద మధ్య చెట్టు మీద కూర్చున్నాడే ఆ వృక్షము చూడవలసింది ఎసటని కొడునకు రావణునకు సంగ్రామమయ్యే రావణునకు ఆ జటాయును యుద్ధం కలిగింది జానకి చూడు ఇదిగన స్థానం ఎక్కడే ఎసటనిగా తప్పకయని లో దానవరులు ఖరాతులు మానవ స్థానికముల మనిషిది వరుస ఆ ఇటువచ్చు ఇక్కడే రాక్షసులంతా నా చేతిలో తచ్చిన స్థలము ఇది మన ఆశ్రమం ఇంది రేక్షణ ఇందివరేక్షణ పన్నశాల మన ఆశ్రమం ఇంకా ఉన్నది చెడిపోలేదు ఇంకా ఉత్తమ ఇదిగో గోదావరి ప్రవహిస్తూ ఉన్నది పర్ణశాల ఇది పర్ణశాల లక్షణ నిర్మాణం చేసిన పర్ణశాల తోట నిన్న అపహరించే రాముడి పర్మశాలలోనే నిన్ను అపహరించి తీసుకుని పోయినాడు ఇది మన అగస్త ఆశ్రమము యభరాజ నిదో యభరాజ ని అగస్ ఇది మందాకిని హేమాత్రి మందాకినీ నది చూడవలసింది ఇది సుతీష్ణాశ్రమము ఇది సుతీష్ణ మహర్షి యొక్క ఆశ్రమము ఇది సర్భంగుని ఆశ్రమ పదము పద్ ఎక్కడే సుమా మనకు పది నాలుగు సంవత్సరముల ముందు దేవేంద్రుడు గోచరించిన వారు తాపశాస్త్రము మళ్ళమితే ఇందులో పెద్ద కాలిజము తాపశాస్త్రము పది సంవత్సరములుగానే మీరు చూడవలసింది కులపతి మనకు గోపచరించిన స్థలం ఇది విరాధులు ఆ ఇక్కడ విరాశని సంవరించిన అనుసమానూయ సంతృష్ట అయ్యే ఆ యొక్క రాత్రి మహర్షి కాస్త అనుసూయాములు తీర్చిన స్థలం ఇదికూటో ఇది చిత్రకూట పర్వతముడు సమేతుడే ఆ నన్ను ప్రార్థన చేసి తీసుకోవలేని సైన్యంతో కూడా భరతుడు వచ్చిన స్థలమమ్మా ఇది కంచోభ సమానము భరద్వాజిని ఆక్రమంగా బ్రహ్మరాకు సమానమైన భరద్వాజి మహర్షి యొక్క స్వామిని చూచితే పాపన జీవన విలసత జు అంగరీస్తుంటే మహాభవిత్రమైన జీవనముతే నీటి చేత భజించుతున్నా గంగా నదులు చూడవలసింది కనబడుతున్నది ఆ శృంగుడుకుడున్నటువంటి సింజు పేరపురము చూడవలసింది సహస్రాలి అనేక యోప స్తంభముల చేత ప్రకాశింపబడుతున్నటువంటి గోచరిస్తూ ఉన్నది రాజధాని చేత ప్రభావాలు ఇంపబడిన మన నగరము ఆ అయోధ్యాపురము గోచరిస్తూ ఉన్నది తోరవలసింది హేము మన మనల వచ్చి వయోధుకు ప్రణాపం ముందు భక్తిమనుకి సంవత్సరము ఎన్ని బాధలు పడినప్పటికీ క్షేమంగా వచ్చినాపురుక ఆ అయోధ్యకు నమస్కరింపమ్మా అన్నాడు అంటే అలా నమస్కరించిందామే సమస్తాంగు విభేషణున్న కభివుడు రవ్వలెట్టుకుల విశాల పండ్ల పాలి నిందరుదాది అయోధ్యను దూచి ఆ అయోధ్య వరకు ఒక్కసారి లేచాడట ఆ వానరుడు భీషుడు సమర్థమైన వారంతా కూడా చూచారట అలు లేదు చూచారట దేవగిరి సములైనటువంటి మేన చేత ఆ గజ శావల చేత నుం గొడవ శావల చేత మహామనోహరంగా ఆ ఇంద్రమైన అనావతిన్నటువంటి ఆ అయోధ్యలు చూచారట అంతులోన భరద్వాజనాత్మంది నాథుపాలి కలిగే అక్కడ దిగారట వాక్య చేత దిగిందటకం తీరత్వా చేస్తున్నానికి వెళ్ళారట రా అదే వరకు విరగ చూసి పడ్డా శత్రుఘ్నాల వారు వచ్చి చెబుతున్నారు అది ఆ యోచేశారుల ఎంపు తల్లే వాళ్ళేనా కత్తు ముగ్గురు పెట్టేవాళ్ళేనా ఆ దీపములు వెలిగించే వారేనా ఆ వాటి కోపములు తవ్వేవారేనా దీపులన్నీ సరిచేసేవారేనా ఆ పక్షల మీ అవతూ అలంకరించేవారైనా బొలి తెల్లవారిపోతు ఈ చరిత్ర నాడు హనుమ తెల్లవాడు అంటే మనం మరి ఇప్పుడు యాభై రోజుల నుంచి కదా రామచరిత్ర చెబుతూ ఉంది అందుకని మరి ఆయన ఒక్క రోజులో చెప్పాలంటే అది మాత్రం సాధ్యమా చెబుతూ ఉంటే మహాజనం అంతా పరివేషించ వింటూ ఉన్నారు ఆ వాగ్భవరణ మహాకోవాలే చెబుతూ ఆ ఆనందంగా వింటూ ఉన్నారట ఆ తెల్లవాడికి పోయిందట ఇక ఆ ఆ రామ పట్టాభిషేకం తొమ్మిదింటికి ఆరంభం తొమ్మిది లోపలే ఆరంభం చేయాలని అనుకున్నాను అది ఆరంభం చేయాల తర్వాత ఎలా ఉండని ఆరంభం చేయవలసింది అనుగా రేపు తుందించి అంత హాజరుగా ఆ భగవత్ చరిత్ర ఇంతవరకు కూడా ఆ రామచరిత్రను చెప్పి మేము వీని మీరు సమస్తా కృతార్థులయ్యాము రామచరిత్రతో సమానమైనటువంటిది జగత్తుల అది చరిత్ర భగవద్ అఖండ భగవత్ చరిత్రది కనుక అటువంటి యొక్క దివ్య చరిత్రను ఇంతకాలం నుండి కూడా ప్రేమ చేసి చక్కగా విన్నారు ఆ భగవద్గీత కొద్ది కూడా కూడా ఆ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞమైన దానిని ఈ అఖండ భగవత్ చరిత్ర రెండు కూడా ఇంతకాలం నుండి యాభై రోజుల నుండి వింటూ వచ్చారు చిలయ్యారు ఇక రేపు పట్టాభిషేకం ఎంత ఆ పట్టాభిషేకం కూడా రాముని యొక్క పట్టాభిషేకం అంతా అంటే వారి యొక్క కష్ట దశలు విన్నారు కనుక రేపు వారి యొక్క స్వఖ విషేషం విని అంత కృతార్థం కావాలి కనుక దోమిదింటికే హాజరు కావలసిందిగా మనవి మహావేపేతమైన చాతుర్మాస్య అంతర్గత జ్ఞానయజ్ఞ మహోత్సవముల దశమి మంగళై తొమ్మిదవ సంవత్సరము సెప్టెంబర్ పదిహేను శనివారము కూలివాడ వాస్తవ్యులు మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారి కుమారులు పెద్ద పండితులు కవేశ్వరులు శ్రీ వేణుగోపాల సేవాశ్రమాధిపతులు మనం శ్రీ శ్రీనివాస పరిమాళ్ళి గారి చేతను శ్రీ వెంకటాచరీ సాయంత్రం అఖండ భగవద్చరి రామాయణమును ప్రవచనింపబడినవి దివసీమ నుండి పరిసర గ్రామము భక్తులు ఎందులో మంచిది గ్రామ వాసు వాసులను ముఖ్య ఘట్టములైన సమయములైన భక్తులు అధిక సంఖ్యలో నారికేల కదిలివలాదులను సమర్పించని విలుగా ప్రసాదములను జరిపించి భావంతులకు పంచిపెట్టాలి అక్టోబర్ ముప్పై ఒకటి శ్రీరామ పట్టాభిషేకము జరిగినది ఊరిలోని వారు పరిసర గ్రామ వాసులు మహాకూలాహముగా పాల్గొనరి నాడు సుమారు పదినైదు వందల మంది భక్తులు వండవచ్చని అంచనా వేయబడినది గ్రామాధ్యక్షులు శ్రీ పద్యాల వెంకటేశ్వరులు గారు కుటుంబ సమేతముగా పౌరాణికులను అగ్ని పాధ్యాధులు పూజించి చాలు చేత సత్కరించరి ఉపన్యాసముల చేతను ఛాయాచిత్రముల చేతను వేద విధులకు పౌరాణికుల చేతను జయప్రదముగా వైభవాన్వితముగా ముగిసినది స్వస్తి సుఖమస్తు అస్ గ్రామే సర్వే జనా సుఖమో సమస్త సుఖమో శుభం